ీర్తన సంఖ్య మూడు వందల పన్నెండు ఇదిగాదదిగాదిన్నియుంతే పది పదిహరినీ పదమే నిజము సురలను నసురలు చూపట్టు రాజులు అరిసి కనగ గతమగువారే చిరుల వీరి గొలిచెదమంటే మరికెరలి పరుల రక్షింపగలరా పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమునుకల పొలము చెదరక ఇకతము చేరినవారల ఉదుటన నిముడక ఉండగలరా అచ్చుతుడవు నీ అచ్యుత పదమది ఇచ్చట శ్రీవెంకటేశుడవు చొచ్చిరి నీ శరణు సుఖసనకాదులు మచ్చిక ఇదిగని మరిగిమయ్యా